హరిభ్యో నమ హరి బ్రహ్మాం పరమసుఖదం కేవలం జ్ఞానం గగన్సృం తమక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి సద్గుమా నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సంపద ర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవర ప్రజన ప్రత్యగో బ్రహ్మ సదాశివసరచస్మదాచార్యపర్యంకా వందే గురుపరం రిహి ఓ శ్రీ గురు భరిహి ఓ నారాయణ నారాయణ అందరూ వీడియో ఆన్ చేసుకోండి ఆడియో మ్యూట్ చేసుకోండి అప్పుడు మీరెవరెవరు ఆన్లైన్లో ఉన్నారు మాకు కొత్తగా ఎవరైనా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా అలా కూడా అవకాశం వస్తుంది ఆన్లైన్లో ఉన్న వారందరూ మీ వీడియో ఆన్ చేసుకోండి ఆడియో మ్యూట్ చేసుకోండి ఆల్మోస్ట్ ఆల్ మీ పేర్లన్నీ నాకు పరిచయమే ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కొంతమంది వేగు సంకేతనామాలు ఉన్నాయి లేనే ఓ రెడ్మీలో ఎవరో కొంతమంది వాకింగ్ చేస్తూ కూడా వీడియోల్లో ఉన్నారు వాకింగ్ తర్వాత చేయండి పాఠం అయిపోయినా ఈ అటెంటివ్నెస్ మీరు ఎంత అటెంటివ్ గా ఉన్నారు అని చూడడం కోసమే నెల రోజుల తర్వాత నలభై రోజుల తర్వాత ఈ ప్రయోగం చేసింది యాక్చువల్ గా ఈ పా మొదటి రోజే చెప్పచ్చు కానీ మీరు సర్దుకోగలుగుతారా లేదా అందుబాటులో ఉండగలుగుతారా లేదా అని చూడడం కోసం చదవండి ఉమాశంకర్ గారు సాయి రాయి రామ్ పంతొమ్మిది రోజుల కో కంటిన్యూ చేస్తున్నామండి నిన్నీ ఓకే వ్యాపృతే విషయములలో కదులుచుండ మనస్సు వాటివైతే నడక సాగించుటచేత తాను చెలించి తనకు ఆధారమైన ఆత్మ చెలించుచున్నట్లు భావించుచున్నది వెరీ ఇంపార్టెంట్ కదిలేదాన్ని చూస్తుంటే మనకు కూడా కదిలినట్టు అనిపిస్తుంది సింపుల్ యాజిట్ కదిలేదాన్ని కాకుండా కదలని దాన్ని గనక చూడటం నీకు వస్తే నువ్వు కదలకుండానే ఉంటావు యా సింపుల్ యాజిట్